రి ఓం గణానా గణపతిజిం హవామహే ఉపమిశ్రవస్తమం జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్ వన్నోతిసాదనం శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ అస్మాచార్యపర్య వందే గురుపరంపరా వేదా సామవేదోస్ దేవానామస్వ ఇంద్రియాణ మనశ్చాస్మి భూతనామస్ చేతనా ఇంద్రియములలో మనస్సు నేనే ప్రతి ఇంద్రియము ఒక విభూతి కన్ను చూడగలుగుతోంది అంటే అది ఎంత గొప్ప విభూతియో మీరు ఆలోచించండి కన్ను కెమెరా వంటిది కన్నును చూసి కెమెరా నిర్మాణం అయ్యింది కెమెరాలో ఫిలిం మార్చాలి అదేదో నొక్కాలి ఒక ఫిలిం నుంచి ఇంకో ఫిలింకి మారాలంటే కెమెరాలో నుంచి ఎప్పుడు డిజిటల్ వచ్చింది పూర్వం అయితే అలా ఫిలిం ఉండేది ఫిజికల్గా రోల్ కింద ఉండేది అది ఇలా చెప్పాలి చెప్పితే ఆ ఫిలిం వెళ్ళి ఇంకో ఫిలిం వస్తుంది డిజిటల్ కూడా ఫార్వర్డ్ రివర్స్ అలా రెండు స్విచ్లు ఉంటాయి ఓ స్విచ్ నొక్కితే ఆ ఫిలిం కూడా ఇంకో ఫిలిం వస్తుంది ఇక్కడ ఇప్పుడు ఇటు చూశాను ఒక ఫిలిం ఇప్పుడు ఇటు ఏం నొక్కాలి ఏ స్విచ్ ఒక్కర్లేదు కదా ఆ ఫిలిము పోయింది అంటే ఈ ఫిలిం వచ్చేసింది సపోజ్ కళ్ళు మూసుకొని ఈ ఫిలింను గుర్తు చేసుకోవాలంటే గుర్తు చేసుకోవచ్చు మనస్సులో ఇంప్రూవెంట్ ఉంటుంది తర్వాత కెమెరాలో మీరు ఏం చేయాలి అప్పుడప్పుడు డిలీట్ చేసేస్తూ ఉండాలి పాత ఫిలిమ్స్ అన్ని ఇక్కడ ఏది డిలీట్ చేయక్కర్లేదు అదే డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతూ ఉంటుంది పాత ఫిల్మ్స్ డిలీట్ అయిపోతూ ఉంటాయి కొత్త వస్తూ ఉంటాయి ఏదైనా గుర్తు పెట్టుకోదగదు ఉంటే గుర్తు ఉంటుంది అంతా కూడా అయిపోతూ సో ఈ కెమెరా ఇది కెమెరా ఇది ఈ కెమెరాని చూసి కెమెరా తయారైంది ఆ కెమెరా గొప్పదంటే ఆ కెమెరా గొప్పదైతే ఆ గొప్ప కెమెరాకి వంద రెట్లు గొప్పది ఇది కాబట్టి ఇంద్రేణ దత్తం ఇంద్రేణ దుష్టం ఇంద్రియం ప్రతి ఇంద్రియము ఒక విభూతియే చెవి ఒక విభూతి వినికి సో నిక్కు ఒక విభూతి ఎక్కడో పారిజాత వృక్షమో మళ్ళీ మళ్ళీ పేదయో ఎక్కడో అక్కడ ఎక్కడో ఉంటుంది దాని నుంచి ఎఫ్యూ మాలిక్యూల్స్ వాలటైల్ మాలిక్యూల్స్ అలా పైకి వస్తాయి ఎన్నో కాదు వెయ్యో రెండు వేల మాలిక్యూల్స్ వస్తాయి వెయ్యి ఎక్కువ కింద లెక్క కాదు అసలు ఓ అవి ఇటువటు సంచారం చేస్తూ ఉంటాయి గాలిలో ఆ మాలిక్యూల్స్ అణువులు అలా సంచారం చేస్తూ ఉంటాయి మనం గాలి తీల్చి విడిచిపెడుతున్నప్పుడు ఒక అణువు బైచాన్స్ లోపలికి ప్రవేశిస్తుంది ప్రవేశించగానే అక్కడ ఇంద్రియం ఉంటుంది ఇంద్రియం అంటే ఇది కాదు ఈ లోపల ఉంటుంది అత్యంత సూక్ష్మంగా ఉంటుంది ఇంద్రియం ఇది ఉంటే ఇది కళ్ళొడు ముక్కు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కళ్ళోడు పెట్టుబడి ఉపయోగపడుతుంది అలా ఒకడు శను ఎందుకు ఉపయోగపడతాయంటే కళ్ళజోడు పెట్టుకుంది ఉపయోగపడతాయి ఆ రకంగా ఇది కళ్ళదోడు పెట్టుకుంటుంది పనికొస్తుంది ఇంద్రియం ఇది కాదు ఇంద్రియం లోపలంటున్నా చాలా సూక్ష్మంగా ఉంటుంది అది ఆ ఒక్క మాలిక్యూల్ చాలు ఒకే ఒక మాలిక్యూల్ అది అలాగా ముక్కు తగలగానే గుర్తుపచ్చేసి ఇది మళ్ళీ అని చెప్తుంది పవర్ దాండి అమేజింగ్ పవర్ ఇంద్రియములు అలా ఉంటాయి నాలుక గొప్ప ఇంద్రియం స్పర్శ వెరీ పవర్ఫుల్ ఇంద్రియ నేను మాటవలసి ఒక ఆయనతో అన్నాను ఈవేళ కూడా హార్ట్ డే అండి అన్నారు అంటే వెంటనే ఆయన ఉన్నారు నిన్నటి కంటే లెస్ హాట్ అన్నారు ఎలా తెలిసింది స్పర్శ సో ఈ విధంగా ఈ ఇంద్రియములు అన్ని విభూతులే కాళ్ళు ఒక విభూతి సో చేతులు ఒక విభూతి అన్ని ఇంద్రియములు విభూతులే కానీ మనస్సు ఏకాదశం మనశ్చాత్ర అది ఈ విభూతులన్నింటిలోకి గొప్ప విభూతి కారణం ఏమంటే మనస్సు ఎందు సమత్వము అనే లక్షణం ఉన్నది ప్రతి ఇంద్రియము అసాధారణ కరణము అనబడతాయి కరణము అంటే ఇంద్రియం అసాధారణ యునిక్స్ మనస్సు సాధారణ కరణము ఆ సాధారణత్వము ఆ సమత్వము దాన్ని ఈశ్వరుని యొక్క అంశగా విభూతిగా చేసి పెట్టింది ఎక్కడైనా మీకు సమత్వం ఉంటే అది ఈశ్వరుని యొక్క తత్వము లేక విభూతి అని మీరు గ్రహించాలి ఇప్పుడు మనస్సు యొక్క గొప్ప మనస్సు విభూతి ఎందుకవుతుందంటే మీరు మనస్సు అనే నిచ్చన సోపానము ద్వారా ఈశ్వరుని చేరుకోవచ్చు శాంత ఉపాసీత సో సర్వం కల్విదం బ్రహ్మ మీరు మీరుంటారు ఈ వాక్యం సర్వం కల్విదం బ్రహ్మ చాంద్ర గోపనిషత్తులు ఈ సర్వము బ్రహ్మయే అది ఎలా తెలుస్తుంది ఈ సర్వము బ్రహ్మని ఎలా తెలుస్తుంది ఈ సర్వము నామరూపాత్మకమైన జగత్ అని అనుకుంటున్నారు కానీ మరి ఈ సర్వము బ్రహ్మను ఎలా తెలుస్తుంది అంటే శాంత ఉపాసీత తజ్జలాంటిది శాంత ఉపాసీత సో మీరు ఈ భావన చేయండి ధ్యానం చేయండి ఎలాగా ఈ సర్వము ఉన్నదే ఆ పరమాత్మ చైతన్యం నుండి కుట్టింది తానించి కుట్టింది దానిని దాని ఎందే విలీనమవుతోంది దాని చేష్టను చేస్తున్నది కాబట్టి ఈ సర్వము ఆ పరమాత్మ కంటే భిన్నంగా లేదు ఇది యుక్తి దాని వెనకాల మీరు ఆ సిద్ధాంతాన్ని బాగా ఆకలింపు చేసుకుని శాంతులై శాంతులు అంటే అర్థమేమిటి మనస్సులో ఉండేటువంటి ఆ చలనము బాగా తగ్గి కొంచెం తగ్గాలి మనస్సు చాలా అల్లకల్లోలంగా ఆగమాగంగా ఉంటే అదేం వర్కౌట్ కాదు మనస్సు ఎక్సైట్మెంట్ తగ్గాలి మీరు ఈ సెల్ ఫోన్ ఇలా పెట్టేసుకుని అలా మాట్లాడేస్తో అలా చూసేస్తో ఏమేమో చేసేస్తూ ఉంటే ఉపాసన ఏమి ఉండదు సంసారమేమి ఉంటుంది కాబట్టి శాంత మనస్సులో సైలెన్స్ రావాలి మౌనంగా ఉండడము అంటే బాహ్యమైన సైలెన్స్ ప్రారంభంలో ఉంటుంది బాహ్యమైన సైలెన్స్ ద్వారా మనస్సులో సైలెన్స్ రావాలి శాంత ఎప్పుడైతే మీ మనస్సులో సైలెన్స్ వచ్చిందో ఈ సర్వము బ్రహ్మయే అని మీరు భావన చేయగలుగుతారు ధ్యానం చేయగలుగుతారు సో ఆ విధంగా మీరు పరబ్రహ్మను మనస్సు ద్వారా మనస్సు అనేటువంటి సోపానం ద్వారా పరబ్రహ్మను హృదయంలో ఆవిష్కరించుకుని ఆ ధ్యానము యొక్క దానికి నిధిధ్యాసనము అని కూడా అంటారు ధ్యానానికే మరో పేరు ఆ ధ్యానము ద్వారా ఆ ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకోగలుగుతాం చూడండి మనస్సు ఎంత ఉపకారం చేసి పెడుతుంది ఈ మనస్సు అనేది ఎలా ఉంటుందంటే అపకారమైనా అదే ఉపకారమైనా అదే నేను దాన్ని ఎలా తీర్చిదిద్దుకుంటాననే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు కిచెన్లో కత్తి ఉంటుంది కిచెన్లో కట్టి ఉంటుంది చుర చుర అంటారు సంస్కృతంలో ఆ కత్తి ఉంటుంది చేతితో ఉపయోగించే కత్తి ఆ కత్తితో పొట్లకాయో లేకపోతే జీడి గుమ్మడికాయ కోసుకోవాలంటే ఆ కత్తి ఉండాలి కత్తి లేకపోతే వెళ్ళండి కత్తి పొదులుగా ఉండాలి దీర్ది గుమ్ముడికాయ మీద పెడితే అది నొక్కుపోయి ఇట్లా ఉండకూడదు కట్ట ఇట్లా ఉండాలి పదులుగా ఉండాలి బండవాడు ముక్కన్నట్టుగా ఉండకపోవడంతో సో పదునైన కత్తి ఉండాలి పదునైన కత్తితో సపోజ్ మామిడుకోండి ఉందనుకోండి చక్కగా దాన్ని కట్ చేసి ప్రేమి రోజులు ఎంజాయ్ చేయగలుగుతారు పదునైన కత్తి ఉంటాయి పదునైన కత్తి లేకపోతే ఆ పళ్ళంతా నలిగిపోయి ఇలా నత్తి పోసేపు నలిగిపోయి దాన్ని ఆహారం స్వీకరించడం కూడా కష్టమవుతుంది కానీ అదే కత్తిని ఇక నిషీ చేశారు వేపిన దానివల్ల వాడికి హాని వీడికి హాని ఎంత ప్రమాదమైనా అదే కట్టి వల్ల ఉన్నది మనస్సు అలా దాన్ని సరిగ్గా వాడుకుంటే అది శాంత ఉపాసీత ఆ ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది భగవద్గీత మనం చక్కగా చదువుకుంటున్నాము దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము అంటే కూడా ఇదంతా కూడా ఈ విధు వైభవం ఉంటా ఎవరిది వైభవం మనస్సు యొక్క వైభవం ఉందంట మనస్సులో ఉన్న సంపదలు ఉంటాయి కాబట్టి ఆ మనస్సు మనల్ని ఈశ్వరుడి దగ్గరికి తీసుకువెళ్ళేటువంటి చక్కటి సోపానము కానీ దాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నట్లయితే అదే మనల్ని సంసారంలో బంధించి పెడుతుంది ఇంకనే ఈ గురించి తదుచుగా మహాత్ములు పోటీ చేస్తూ ఉండేటువంటి శ్లోకం ఒకటి ఇది విష్ణు పురాణం వచ్చింది యోగ కూడా ఈ శ్లోకం వినబడుతుంది మీరు కూడా వినుంటారు మన ఏమ మనుష్యానం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసీ ముఖ్యై నిర్విషయం మన మీకు బంధమైనా మనస్సే మోక్షమైనా మనస్సే రెండింటికి కూడా మనస్సే దారి తీస్తుంది మీరు మనస్సుని దుర్వినియోగం చేస్తే అది మిమ్మల్ని సంసారంలో చాలా బలంగా బంధించి సంసారంలో మనస్సు ద్వారా బంధింపబడ్డవాడు మనకి సుఖము శాంతి రంగం ఉండవు చుట్టూ డబ్బు ఉంటుంది మోటలు ఉంటాయి కావలసిన వాళ్ళనే బ్లడ్ రిలేషన్స్ అని పేరుతోటి వీళ్ళందరూ జనం అందరూ భోగపడి ఉంటారు ఇంకా అలది కలహం పెట్టడానికి ఉపయోగపడతారు తప్ప ఇంకా దానివల్ల ఉపయోగమే తర్వాత భోగ సామగ్రి అంతా పెద్ద ప్యాలెస్ ఒకటి కడతాడు మై బెడ్రూమ్ హోమ్ అంటాడు పెద్దది కడతాడు దాంట్లో మాస్టర్ బెడ్రూమ్ అని మరింత లక్షణం ఖర్చు పెట్టి దాన్ని తయారు చేస్తాడు దాని మీద కింగ్ సైజ్ బెడ్ అని ఒకటి పెద్ద బెడ్ ఒకటి పెడతాడు కానీ నిద్ర పట్టదు వీటికి వీటికి రోగం ఏమిటంటే నిద్రపట్టకపోవడమే వీడికి ఉన్న రోగం ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి కాబట్టి భోగ సాధనాల వల్ల ఎవరు సుఖపడదు మనశ్శాంతి వల్ల సుఖపడుతుంది కానీ ఈ సత్యాన్ని గ్రహించకపోతే అదే మనస్సు వీడియో సంసారంలో కట్టిపడవేస్తుంది కానీ సత్యాన్ని పట్టుకుని సరైన దిశలో ఆ మనస్సుని ప్రవహింపజేస్తే అది ఈశ్వరుడు వైపు తీసుకువెళ్ళిపోతుంది కాబట్టి మనస్సు అది చాలా చక్కటి విభూతి ఇప్పుడు ఈ మనస్సు విభూతి అన్నదానికి మీకు దృష్టాంతం చెప్తే చూడండి అహం అనేది ఉన్నది అహం అంటే నేను అనేది నేను అంటే ఏమిటండి నేను అంటే ఒక అనుభవం నేను అంటే అది మధ్య మాంసములేం కాదు ఒక అనుభవానికి నేను అనిపడు నేను అనేది ఒక అనుభవం అవునండి మీకందరికీ ఆ అనుభవం ఉందా లేదా నేను అనే అనుభవం మీకందరికీ ఉండే ఉంటుంది అయ్యో నేను అనే అనుభవం లేకపోతే అసలు మనిషి లేదండి ఆ నేను అనే అనుభవంలో దేశము కాలము వస్తువు మూడు హద్దులను మీరు పెట్టుకుంటే అదే జీవుడనబడుతుంది నేను అనగానే ఇక్కడ పద్మారావు నగర్లో ఉన్నాను అని మీరు ఎప్పుడైతే అన్నారో అది దేశం యొక్క పరిచ్ఛేదం వచ్చేసింది పరిచ్ఛేదం అంటే హద్దు పద్మారావు నగర్లో ఉన్నాను అంటే ఇది సికింద్రాబాద్లో లేరంటే దేశ పరిచ్ఛేదం తర్వాత మీరు బర్త్డే ఒకటి పెట్టుకుని దానికి జన్మ అనే పేరుతోటి జైలు పెట్టుకు ఉంటారు దాన్ని జన్మపత్రిక ఒక మహాత్ముడు దానికి శోకపత్రిక అని పేరు పెట్టాడు ఎందుకంటే అది చూసుకున్నప్పుడల్లా వీడు గండ పెట్టుకుంటాడు దుఃఖపడుతూ ఉంటాడు దాన్ని చూడగానే అయ్యో రాహువేమో ఇటు వచ్చాడు ఆరో స్థానానికి వచ్చాడు శని ఏమో ఏడో స్థానానికి వచ్చాడు అనుకుంటాడు పైకి ఎప్పుడు చూడదు ఈ కాగితం చూస్తూ ఈ రాహు అంటే వీటి కాగితం మీద కనపడతారు పైన కనపడతాడు పైన చూసి పద్ధతితో నిన్న మీకు నేను మనం చేశాను సో అది చూడగానే అమ్మో రాహు దశ వచ్చేస్తుంది భయం వస్తుంది ఏదో ఒక భయం నేను ఫలానా అప్పుడు పుట్టాను మళ్ళీ నేను పుట్టాను నాకు ఐదు అయిన డెబ్బై ఏళ్ళు ఉంది అంటే పుట్టాడు కదా మరి సో అది చూసినప్పుడల్లా ఏటో ఈ మధ్యన గ్రహాలు సరిగ్గా లేవు అని శోకమే నేను చూసింది దానికి శోకపత్రిక అని పేరు నేను ఆ పేరు ఓ మహాత్ములు పెట్టాను స్వామి అఖండానంది మహారాజు పెట్టారు ఆ పేరు దానికి శోకపత్రిక ఎవరో కూడా మీకు చెప్పేశారు సో ఈ విధంగా నేను తిట్టాను అని వీడు ఎప్పుడైతే అనుకున్నాడో గిట్టుతాను అనే ఆ మృత్యు భయం విన వెంటాటితో ఉంటుంది ఒక కాలఖాండంలో పరిచ్ఛిన్నుడైపోయి ఉంటాడు కాల పరిచ్ఛేదము అలాగే ఈ దేహమే నేను అంటే ఒక వస్తు పరిచ్ఛేదము కాబట్టి అహం అనే అనుభవానికి దేశకాల వస్తు పరిచ్ఛేదాలని జోడిస్తే అదే జీవుడు అదే అనుభవం తీసుకోండి మీరు అహం అనే అనుభవమే తీసుకోండి ఈ అహం అనే అనుభవం మనస్సులోనే ఉంటుంది ఆత్మీయంలో ఉండదు అహం అనే అనుభవం అది మనస్సు యొక్క ప్రత్యయమే మనస్సులో సంకల్పాలు పెడుతూ ఉంటాయి ఆ సంకల్పాలన్నిటికీ మూలంగా ఉండే ఒక మౌలిక సంకల్పం ఏమిటి అహమస్మి అహం ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ అహం సంకల్పాన్ని శోధన చేసి ఆ సంకల్పాన్నే పట్టుకుని శోధన చేయండి దాన్ని అదే దాన్నే పట్టుకో శోధన చేస్తే దాని ఎందు దేశ పరిచ్ఛేదము కల్పితము కాల పరిచ్ఛేదం కూడా కల్పితం అహం అనే అది ఆ చైతన్యము యొక్క ప్రకాశముతోటి చిరాభాష అంటారు దాన్ని అది పుట్టం దానికి పుట్టుట గిట్టుట దేహంతో సంబంధం లేదు తర్వాత దానికే కాల పరిచ్ఛేదాన్ని మీరు రిజెక్ట్ చేయండి దానికే దేశ పరిచ్ఛేదము వస్తు పరిచ్ఛేదము అంటే ఈ దేహము దేహమే నేను అనే ఆ దేహాభిమానాన్ని మీరు తిరస్కరించండి అంటే దేశ కాల వస్తు పరిచ్ఛేదములను మీరు ఆ ధ్యానం చేత తిరస్కరించాలి ధ్యానము అంటే మీరు శ్రవణం మననం చేసాక నిధుధ్యాసం వస్తుంది శ్రవణం చేయకుండా ఈ సమాచారం అంతా ధ్యానంలోకి రాదు సో ఆ విధంగా మీరు ఎప్పుడైతే తిరస్కరించారో అదే అహం బ్రహ్మ అని మనకు అహం బ్రహ్మ అస్మి అహం జీవ అస్మి నేను జీవుడను నేను సంసారిని అహం సంసారి అదే అహం దానికి దేశకాల వస్తు పరిచ్ఛేదాలను దాన్ని ఎత్తి మీద పడేస్తే అదే కృంగిపోయి ఆ బరువుకి కృంగిపోయి జీవుడైపోతుంది మీరు అదే అహంని మీరు దేశకాల వస్తు పరిచ్ఛేద నిరాకరణ ఎప్పుడైతే చేస్తారో అదే బ్రహ్మా అహం బ్రహ్మాస్మి చూసారా ఆత్మ సాక్షాత్కారానికి స్టార్టింగ్ పాయింట్ ఏమిటి ఒక ప్రత్యయము ఒక అనుభవము ఈ అనుభవం ఎక్కడి నుంచి కుడుతుంది మనస్సు నుంచి కుడుతుంది కాబట్టి మనస్సే యథార్థంగా మనస్సే గొప్ప విభూతి ఇంద్రియములన్నింటిలోకి కూడా మనస్సే గొప్ప విభూతి ఇంచేతనే నేను చెప్పినట్టున్నాము మనసో యమనీ భావే ద్వైతన్నైవో ఉపలభ్యతే అని అన్నారు గౌడపాదాచారి మనస్సు మనస్సు కాకుండా పోతే అంటే మనస్సు మనస్సు కాకుండా పోవడము అంటే అర్థం ఏమిటి మనస్సు అలాగా నిరంతరము అలా అలజడిగా ఆందోళనలతో ఉంటుంది దాని లక్షణం అది అలాగే చంచలంగా ఉంటుంది కోతి కోతి కాకుండా అయిపోవాలి అంటే కోతి ఏం చేయాలి ఇప్పుడు అలా కావాలి కూర్చోవాలి అప్పుడు అది కోతి కోతి కాకుండా అయిపోతుంది ఒక ఎక్స్ప్రెషన్ అలాగే మనస్సు మనస్సు కాకుండా అయిపోవడము అంటే శాంతమైపోవడము అని అర్థం అప్పుడు ఈ ఈ ద్వైతము అనుభవానికి రాదు మరి ద్వైతం ఈ భేద అనుభవానికి రాదు ఎప్పుడైతే ద్వైతం అనుభవానికి రాదో అప్పుడు నిధులి ఉండేది అద్వయ పరమాత్మయే కాబట్టి మనస్సు ద్వారా మనం ఈశ్వరుణ్ణి చేరుకోగలుగుతాము కాబట్టి మనస్సుని శత్రువుగా తీర్చిదిద్దుకోరాదు మనస్సును శత్రువు చేసుకోకూడదు మనస్సును శత్రువు ఇప్పుడు మనస్సుని చంపివేయుటయే యోగము అని మీరు డెసినిషన్ ఇచ్చారనుకోండి నాకు పతంజలి అంటే చాలా ప్రేమ నేను పతంజలికి వ్యతిరేకం ఏం కాదు పతంజలి సిద్ధాంతం పతంజలి యొక్క సూత్రాలవన్నీ కూడా నేను చాలా ప్రేమగా అధ్యయనం చేస్తాను పాఠం కూడా చెప్తూ ఉంటాను కానీ హఠయోగాన్ని దాని నుంచి డైరైవ్ చేసిన సందర్భంలో ఇది ఫస్ట్ సూత్రం అత యోగాను శాసనం ఇప్పుడు మీకు మేము యోగాన్ని పోషిస్తాము అయ్యా యోగం అనగానేమి మనస్సులో కదలికలు లేకుండా చంచి యోగము అని డెఫినెషన్ ఇచ్చారనుకోండి అంటే ఇది ఎలా ఇది మనస్సు మీద దండయాత్ర చేసుకున్నట్టుగా లేదు యోగ చిత్తవృత్తి నిరోధము అంటే స్నే తలక తీసేది లేకుండా చేసుకోవాలి అది మనస్సు మీద దండయాత్ర చేస్తున్నట్టుగా లేదు సో అలా అక్కర్లా చిత్తవృత్తి నిరోధం అక్కర్లా అంటే దాని అర్థం చిత్తవృత్తులు ఎలా పెడితే అలాగా అల్లరి చిల్లరిగా ఉండాలని నా కాదు చిత్తవృత్తుల సాక్షి భావం కాదు సాక్షిగా ఉంటే సరిపడుతుందండి ఇది వేదాంత సమాధి ఇది హఠయోగ సమాధి కాదు దీన్ని చిత్త సమాధి అని అనుభవం దీన్ని ఏమంటారంటే చిత్ సమాధి అని అంటారు కఠయోగ సమాధి చిత్త సమాధి ఇది చిత్ సమాధి కాబట్టి చిత్తవృత్తులను నామరూపాలు లేకుండా నాశనం చేసేయాలి అని అక్కర్లా అది పెద్ద కఠినమైన ప్రక్రియ చాలా చేయొచ్చు చాలా కఠినమైన ప్రక్రియ దానివలన కలిగే లాభం కూడా చాలా అల్పంగా ఉంటుందేవో చిన్న చిన్న సిద్ధులు ఏవో లభిస్తాయి ఎందుకు పనికిరాని సిద్ధులు ఏ సిద్ధుల పేరుతోటి లోకంలో గాడ్ మెన్ అనే పేరుతోటి చలామణి అయ్యి జనాలను పోగేసుకుని డబ్బులు సంపాదించి చేస్తూ ఉంటారు అలాంటి సిద్ధులు ఎందుకు కొరగాని సిద్ధులేవో కొన్ని లభిస్తాయి ఈ చిత్తవృత్తి నిరోధం హఠయోగ ప్రక్రియలో వాటి వల్ల ఏమీ ఉపకారం ఉండదు సపోజ్ నేను ఇలా కూర్చునే సపోజ్ నోట్లోంచి ఒక శివలింగం తీశాననుకోండి అది అభిప్ so everybody do that anasuthi kada alla cheyalante danike edho und practice cheyali adi nen cheyale an practice chesthe kan cheyale nagu shivalinga odichay edhena gammo oka annam meduku kantham gadipadina kuda tanga konduchu kondu danike kontha valatkaraga practice cheyali danni hatha anta hatha hatha yoga ante valatkaranga chese abhyasa చేసి అలా చేయటం మేము చేశారనుకోండి అప్పుడు మీరు శివరాత్రి నాడు లేకపోతే ఏకాదశి నాడు జనాలు అందరినీ పోగేసి ఏదో కొంత మ్యాజిక్ కింద చేసి ఆ జనాలు నిజకట్టలు ఉండాలి వాళ్ళు తెలివైన వాళ్ళు ఉండకూడదు తెలివైన వాళ్ళు ప్రశ్న వేసేవాళ్ళు విమర్శ చేసేవాళ్ళు మాకు అక్కర్లేదు దూడు బస్సవన్నులు కావాలి వాళ్ళందరినీ పోగేసుకుని ఇదో నేను ఆత్మలింగం ఆత్మలింగం ఉంటే ఈ ప్రశ్న ఎవడైనా అడగద్దు ఆత్మలింగం ఏమిటి వాటి వాటి ఆత్మలింగం అనే ఈ మాట ఎక్కడ పట్టుకొచ్చారు ఇది నాకు తెలిసి ఆత్మలింగం అనే మాట ఇది పద్దెనిమిది వందల యాభైలో సినిమా ఒకటి వచ్చింది అక్కడి నుంచి పట్టుకొచ్చుంటారు వీళ్ళందరూ కూడా ఆ సినిమా స్క్రిప్ట్ రచయిత వీళ్ళందరికీ ఆదర్శం అని ఎందుకంటే శాస్త్రంలో ఆత్మలింగం అలాంటి యానిమల్ ఏమీ లేదు ఎన్నో సచ్ యానిమల్ ఎంత అర్థం చేస్తారా కాబట్టి అవన్నీ కూడా ఆ సిద్ధులు అవన్నీ కూడా వేస్ట్ వేస్టే కాదు దే ఆర్ డిస్ట్రాక్షన్ మనిషిని తప్పుదారిలో నడిపిస్తాయి అంతా కూడా చాలా పొరపాటు సో మనకు కావాల్సింది ఏమిటంటే మనస్సు పరమేశ్వరుని యొక్క విభూతి మన లోపల ఉంది అమ్మ ఇది అంతా సరళంగా ఉంది చూడండి అది మనస్సులు మనస్సుతో ఉన్న సమస్యలన్నింటికి పరిష్కారం వచ్చేసింది అది పరమేశ్వరుని విద్యుత్ పరమేశ్వరుని దగ్గరికి తీసుకుపోతుంది దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే సరిపడుతుంది యూనోఫ్ అబౌట్ మైండ్ భూతానం స్చేతన సకల ప్రాణుల ప్రాణుల ఎండలై ప్రాణులలో భూతానం ప్రాణులలో ఆ చేతన ఒకటి ఉన్నది ఆ చేతన నేనే చేతన అనే ప్రధానికి అర్థం ఏంటంటే ఈ దేహము నుంచి సరే మనిషి నేను అనుకుంటూ ఉంటాడు కానీ దేహాన్ని నేనని అనుకోకూడదు దేహము నేను కాదు నేను అనే అనుభవము నాకు ఒక చైతన్య శక్తి ఆ చైతన్యము ఆత్మ చైతన్యము అది నేను యొక్క యథార్థమైన తత్వం సరే ఆ విషయం తర్వాత చూద్దాం ఈ దేహం ఉండదే దేహము ఇంద్రియములు ఇవన్నీ ఇవన్నీ ఎలాంటి ఒక ఒక కంగ్లామరేట్ అంటారు ఇంగ్లీష్లో ఇప్పుడు కంగ్లామరేట్ అంటే చూడండి ఇప్పుడు ఆయన కెమెరాని అక్కడ నిలబెట్టారు ఆ కెమెరాని ఎలా నిలబెట్టారో ట్రైపాడ్ స్కాండ్ ఒకటి పెట్టారు ఆ ట్రైపాడ్ స్కాండ్ ఎలా వచ్చింది మూడు వేరు ట్రైపాడ్ పాడ్ అంటే సంస్కృతంలో పాదము పాదమే ఇంగ్లీష్లో పాడ్ అయింది కాబట్టి మూడు పాదములను సెపరేట్గా ఉన్న వాటిని ఓ బెస్లో బిగించండి ఆ మూడు పాదములను నేల పేడ బిగించటానికి ఇంకేవో బిగించాడు ఆ బేస్ మీద కెమెరా బిగించి అలాగ అన్నీ కలిపి స్క్రూలు బిగించి పెట్టారు అది కెమెరా అయింది దేహం కూడా అంతే ఎప్పుడు మీకు చదువుకుంటారు కీళ్లు కీళ్ళు ఉంటాయి కీళ్ళు అంటే అర్థమేంటి ఆ కెమెరాకి స్క్రూవ్లు పెట్టి బిగిస్తారు చూడండి అలాంటి అవే ఇక్కడ మడత బంధు తీలు వడ్జారు వచ్చారు సైడ్ అక్కడ నట్ అండ్ బోల్ట్ పెట్టినట్టుగానే ఇక్కడ నట్ అండ్ బోల్ట్ ఏదో పెట్టి ఉంది కదా చర్మం వేసి దాన్ని సుందరంగా తీర్చిదిద్దారు కాబట్టి అలా కనపడుతోంది కానీ ఆ చర్మాన్ని కొంచెం పక్కకు తీసి చూస్తే దాన్ని బతుకు బయటపడుతుంది అన్ని కీళ్ళు తర్వాత నట్లు బోల్ట్లు అన్నీ ఉంటాయి ఇవన్నీ అలాగా ఫిక్స్ చేస్తున్నాయి వీటిని అన్నిటినీ ఆ విధంగా నిలబెట్టేది అవ్వదు అది పాయింట్ ఈ సంఘాతము ఈ పడిపోకుండా ఇప్పుడు గ్రావిటీ ఉంది ఆ గ్రావిటీకి పడిపోకుండా ఇలా నెలకొంటాడు తలకాయ బరువుగా ఉందా తలకాయ బరువు మెడకి తెలియదు గ్రావిటీ ఉందా కూడా సో ఆ విధంగా ఈ సంఘాతాన్ని అలాగ ఒక ముద్ద కింద ఏ పార్టీకి ఆ పాత్ర మీడిపోయింది ఇలా చల్ల చెదరిగా పడిపోకుండా ఓ ముద్దతున్న నిలబెట్టేటువంటి ఒక అనొక శక్తి ఏది గలదో దానికి చేతన అని పేరు ఈ చేతన అనేది మనిషి పడుకుని నిద్రపోతూ ఉంటాడు నిద్రపోతున్నప్పుడు మనస్సు పనిచేయదు బుద్ధి పనిచేయదు అహంకారము లేదు ఈగో ఉండదు తర్వాత ఇంద్రియములు జ్ఞానేంద్రియములు ఐదు పనిచేయవు కర్మేంద్రియములు పనిచేయవు చేతన మాత్రమే ఇప్పుడు నిద్రపోతున్న మనిషికి చచ్చిపోయినటువంటి శవానికి తేడా ఏమి అంటే చేతన చేతనెక్స్పీరియన్స్ ఇప్పుడు నిద్రపోతున్న మనిషికి మనస్సు ఉండదు శవానికి మనస్సు ఉండదు మనస్సు దృష్టిలో చూసినట్లయితే రెండు ఒకటే కానీ రెండింటికి తేడా ఉంది ఆ తేడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే చేతన సో కాబట్టి చేతన అనేది సుశుక్తి ఎందు అంటే నిద్రావస్థ ఎందు మూర్ఛలో కూడా చేతన పనిచేస్తూ ఉంటుంది వాడు కోమాలో ఉన్నాడు కోమాలో ఉన్నాడు అంటే అర్థమేంటి చూడడు మాట్లాడు ఏ పని చెయ్యడు మనస్సుతో సంకల్పం చేయడు బుద్ధి ఉండదు నేను అనే అనేటువంటి అహంకారం కూడా ఉండదు ఇది నేను అనే అహంకారము ఇది నాది అనే మమకారము ఇవేమీ ఉండవు కోమాలో ఉన్నవాడికి అయినా వాడిని తీసుకెళ్లి శ్మశానానికి పట్టుకుపోతారు ఆ పట్టుకుపోరు హాస్పిటల్లో రక్షించి పెడతారు ఆ కోమాలని చెప్పుడైనా బయటకు వస్తాడేమో అని బయటికి రావడం అంటే మళ్ళీ మనస్సు ఇంద్రియములు పని చేయుట ఇప్పుడు కోమాలో ఉన్నప్పుడు శవానికి కోమాలో ఉన్నవాడికి తేడా ఏమిటి అంటే ఆ చేతనయే కాబట్టి మూర్ఛావస్థ కూడా చేతనయ్యే దేహాన్ని నిలబెడుతూ ఉంటుంది తర్వాత రక్త ప్రసారం ఉంటుంది బాడీ లోపల రక్తం ప్రసరిస్తూ ఉంటుంది ఎప్పుడైనా మీరు ఆలోచించారా మీరు ఇది ఇది నేననే అనుకోవడం దానికి అలంకారాలు చేసుకోవడం ఆభరణాలు పెట్టుకోవడం పౌడర్లు రాసుకోవటం లేకపోతే హెయిర్ స్టైల్స్ చేసుకోవటం లేకపోతే వస్త్రాలు బిగించడం లేకపోతే బాగా గట్టిగా విభూతులు పెట్టడం నామాలు పెట్టడం ఇవన్నీ మీరు చేసుకున్నారే కానీ దాని లోపల అసలు ఏం తగ్గుతుందో ఎప్పుడైనా ఆలోచించారా లోపల ఏదైనా స్థిరంగా ఇవన్నీ గుండె ఎక్కడ ఉన్నది ఊపిరితిత్తులు ఎక్కడ అని మీరు అలా అనుకుంటున్నారా అక్కడ ఉండడం కాదు ఎవ్రీథింగ్ ఈజ్ అన్ అ ఫ్లక్స్ ఫ్లక్స్ అంటే అర్థమేంటి ఇప్పుడు ఏదైనా ఒక మెషిన్ ఉందనుకోండి ఆ మెషిన్ ఏమంటే అన్ని పార్ట్స్లో అలా తిరుగుతూ ఉంటాయి ఆ మెషిన్లో అన్ని పార్ట్స్లు కూడా ఇటువంటి ఒక ప్రోటో మెషిన్ ఒకటి నేను టెక్సస్లో తీసా ఉంది ఓ ప్రోటో ఆ మెషిన్ చేసి పని ఉండదు దానివల్ల ఉపయోగం కలిగే ఉపకారం ఏమి కానీ దాంట్లో స్విచ్ ఆన్ చేసేపటికి ఎన్నెన్నెన్నో లివర్సు లింగ్స్ స్పిస్టమ్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి ఎనభై నాలుగు భాగాలు తిరుగుతూ ఉంటాయి దాంట్లో స్విచ్ ఆన్ చేయగానే ఇల్లు తిరుగుతున్నాయి అంటే ఇదే తిరుగుతున్నాయి అంటే ఎవడో తయారు చేశాడు ఒక టెక్నాలజిస్ట్ తయారు చేసాడు స్విచ్ ఆన్ చేయగానే మీరు ఆశ్చర్యపోతారు అవి బాబు ఎన్ని తిరిగేస్తున్నాయో ఎన్ని తగిలిపోతున్నాయో ఒకటి ఇలా తిరుగుతూ ఉంటుంది ఒకటి ఇలా ఇలా తిరుగుతుంది ఒకటి అలా ఇలా తిరిగేస్తుంది ఉంటాయి తెలిసిందా అండి దాని ఐడియా వచ్చిందా ఈ దేహం సరిగ్గా మిషన్ అండి అలా ఫంక్షన్ చేసేస్తూ ఉంటాయి మనకి తెలియని కూడా తెలియదు నేను పాఠం చూపేస్తున్నాను మీరు వినేస్తున్నారు కానీ మీకు నాకు సంబంధం మన మన దృష్టి పడకుండగా లోపల ఎన్నెన్నో పళ్ళు అయిపోతుంది గుండె ఎప్పుడు కొట్టేసుకుంటూ ఉంటుంది రక్తం మన పూర్వం వాళ్ళు అనుకునేవారు రక్తం ఉంటుంది దేహంలో అనుకునేవారు రక్తం కుండలో నీళ్లు ఉన్నట్టుగా ఉండడం కాదు రక్తం అలా ప్రసారం అయిపోతూ ఉంటుంది ఈ రక్తం ఎక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఎక్కడి నుంచి రక్తం ఎక్కడికి వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ రక్తం కిందకు వెళ్తూ ఉంటుంది పాదాల అరి పాదాల నుంచి రక్తం మళ్ళీ పైకి గుండెలోకి వచ్చేస్తూ ఉంటుంది అలాగా ప్రసారం నిరంతరం ప్రసరిస్తూ ఉంటుంది తర్వాత మనం తినే ఆహారము ఎప్పుడు అలా పచ్చి జీర్ణమవుతూనే ఉంటుంది జీర్ణ ప్రక్రియ అనేది ట్వంటీ అవర్ ప్రాసెస్ మీరు టిఫిన్ ఎంత సేపు చేస్తారు పదిహేను నిమిషాలు చేస్తారు అది జీర్ణం అవడానికి ఎనిమిది గంటలు పడుతుంది లంచ్ ఎంత సేపు చేస్తారు పావు గంట జీర్ణం అవడానికి ఇంకో ఎనిమిది గంటలు పడుతుంది డిన్నర్ పావు గంట జీర్ణం అవడానికి ఎనిమిది గంటలు పడుతుంది కాబట్టి మీరు భోజన ప్రక్రియ మూడు పవ గంట ముప్పో గంటలో మీరు ఫినిష్ చేస్తారు కానీ జీర్ణ ప్రక్రియ ఎంత టైం పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది అది ఇంకా మళ్ళీ చురు మళ్ళీ మీరు బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు ప్రారంభం అయిపోతుంది అంటే అర్థం ఈ జీర్ణకోశంలో జరిగే ఫంక్షన్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ నడుస్తూ ఉంటాం ట్వంటీ ఓకే సో ఇదంతా చేస్తున్నది ఎవరు తన యుగో కాదు మనస్సు కాదు చేతన తర్వాత ఈ చేతనని మీరు అనుభవానికి తెచ్చుకునేటువంటి ఒక సందర్భం కలదు ఆ చేతన ఈశ్వరుని యొక్క విభూతి చేతనని ఎలా చేతన మీరు అనుభవానికి తెచ్చుకుంటే మీరు ఈశ్వరునితోటి యోగమును పొందినట్లే యోగము కమ్యూనియన్ అంటారు ఆ చేతన అనుభవానికి రావాలి ఎలాగంటే ఇప్పుడు మనస్సు యొక్క చలనము ఏం చేస్తుందంటే ఆ నామరూపాత్మకమైన ఒక స్క్రిల్ని ఒక తెర కింద పనిచేస్తుంది మనస్సు ఆ మనస్సు చెలుస్తూ ఉన్నంతసేపు ఆ నామరూపములు అలాగా గుట్టలు గుట్టలుగా వచ్చి వచ్చేస్తూ ఉంటాయి ఒక పాత నామరూపాలు వెళ్ళిపోతూ ఉంటాయి కొత్తగా వచ్చేస్తూ ఉంటాయి అదే కదా మనస్సు అంటే అంతటేమవుతుందంటే ఒక తెర వేసినట్టు అయిపోతుంది అయిపోయి ఆ తెర కింద ఉన్న ఆ ఈశ్వర విభూతులేమి అనుభవానికి రాకుండా అయిపోతూ ఉంటాయి కాబట్టి మనస్సు నిస్సంకల్పంగా ఉన్నప్పుడు అంటే మనస్సులో ఏ సంకల్పము లేకుండా సైలెంట్గా ఉన్న ఉండాలి మనస్సు టోటల్ సైలెన్స్ అవుట్వర్డ్ సైలెన్స్ సరిపడదు ఇన్నర్ సైలెన్స్ ఉండాలి కొంతమంది మౌనము అని మౌనము అంటే అవుట్వర్డ్లీ సైలెంట్గా ఉంటారు కానీ ఇన్నర్గా లోపల బయటికి మాత్రం ఏం మాట్లాడరు అలా కూర్చొని ఉంటారు ఏం మాట్లాడరు కానీ లోపల ఏమిటేవిటో రీల్స్ తిరిగిపోతూ ఉంటాయి సినిమా రీల్స్ లోపల అది మంచిది అంతకంటే ఈ రీల్స్ని ఆపేసి కొంచెం ఎగరవాళ్ళతో మాట్లాడమే మంచిది కాబట్టి అవుట్వర్డ్ సైలెన్స్ ఈజ్ నాట్ కంప్లీట్ అవుట్వర్డ్ సైలెంట్గా ఉండాలి అవసరం కానీ ఇట్ మస్ట్ బి ఫాలోడ్ బై సైలెంట్ మీరు మనస్సు కదలిక లేకుండా నిశ్చలంగా సైలెంట్గా ఉండాలి ఇంత కష్టమేం కానీ మనస్సును సైలెంట్గా పెట్టుకోవాలి అనుకోగానే సైలెంట్ అయిపోతుంది పెద్ద కష్టమేం కానీ సపోజ్ మనస్సు సైలెంట్ అయిపోయింది మీరు సైలెంట్గా ఉంటూ ఉండగా మనస్సులో కదలిక ప్రారంభమైంది అనుకోండి మరి ఇప్పుడు ఏం చేయాలి ఏమీ లేదు చు చుప్ అని అనాలి అనాలి పైగా నక్కర్లా లోపల చుప్ అని అనుకోవాలి అని అని అని మనస్సుకి చెప్పాలి మనస్సుకే సలో చూసి చుప్ సైలెంట్గా చెప్పాలి మనస్సు సైలెంట్గా ఉన్నప్పుడు నీకు ఆ చేతన చేతన ఎప్పుడూ ఉంటుంది మనస్సు అల్లరిగా అల్లరి చాలా చించలంగా ఉన్నప్పుడు చేతన ఉంటుంది మనస్సు సైలెంట్గా ఉన్నప్పుడు మాత్రం ఆ చేతన ఫోకస్లోకి వస్తుంది మీకు అనుభవానికి వస్తుంది మనస్సు సైలెంట్గా ఉన్నప్పుడు మీకు మీరు ఎలా అనుభవానికి వస్తున్నారు నేను ఉండదు మనస్సు సైలెంట్గా ఉంటే నేను ఉండదు నేను కూడా మనస్సు యొక్క చలనమే మనస్సు సైలెంట్గా ఉన్నప్పుడు తాను చేతనుడుగా తనకు అనుభవానికి వస్తాయి అదిగో ఆ చేతన అది ఈశ్వరుని యొక్క విభూతి ఆ లైఫ్ సకల సృష్టిని వ్యాపించి ఉన్నటువంటి ఆ కాస్మిక్ లైఫ్ అంటారు దాన్ని అది దానికే హిరణ్య గర్భ అని పేరు వైద్య ఉపనిషత్ లిటరేచర్లో దాన్నే సూత్రాత్మ అని కూడా అంటారు ఉపనిషత్తులో కొంత టెక్నికల్ నేమ్స్ అది ఆ కాస్మిక్ లైఫ్ ఈ సంఘాతమునందు చేతన రూపంగా అనుభవానికి వస్తుంది అది ఆ ఈశ్వరుని యొక్క విభూతి ఇది ఈ చేతన అనుభవానికి తెచ్చుకునే పద్ధతి ఇంకొకటి కూడా ఉంది నిద్ర లేస్తూనే నిద్రపోతున్నప్పుడు మనస్సు లేదు చేతనే ఉంది కానీ చేతన యొక్క అనుభవం లేదు చేతన ఉన్నది చేతన యొక్క అనుభవం లేదు నిద్ర లేచేసి జాగ్రత్త వస్తులోకి మీరు ముందుకు సాగిపోతూ ఉంటే మనస్సు యొక్క సంకల్పాలు వచ్చేసి అన్నింటినీ కవర్ చేసి పాటిస్తాయి ఇంకా మనస్సు తప్పింకేమి ఉంది మీరు అనుకుంటాడు సెల్ ఫోన్ ఉందనుకుంటాడు సెల్ ఫోన్ కాదండి మనస్సు సెల్ ఫోన్ బాహ్యంలో ఉంటుందండి సెల్ ఫోన్ ఇలా పెట్టుకుని ఉంటాడండి అంటే వీడు సెల్ ఫోన్ అని మీరు అనుకుంటారు వీడు సెల్ ఫోన్ సరే అక్కడ జరుగుతున్న ప్రక్రియ ఎప్పుడైనా ఆలోచించారా మనస్సు అల్ల కల్లోలంగా ఉంటుంది లేకుంటారు ఏంటి ఇంకా వీడు మాట్లాడు అని లోపల వాడు ఆ ఏమిటంట ఏటేట్రా నేను సి కోసం అంటే మరి తప్పకుండా నేను ఇక్కడ బిజీగా ఉన్నాను ఏమిటి ఏం బిజీ అయి ఉంటుంది వీడికి అని ఇలాగే రోజంతా ఇదే ఇప్పుడైనా మీరు ఊహించండి ఈ తేనెగల చుట్ట ఉంటుంది ఆ చుట్టని ఏదైనా కట్టి పుచ్చి పొడిచి పెట్టారనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది ఆ చుట్ట చుట్టూ ఆ ఆ ఏగలు జూ జూ జూయి జూయి అలా ఎగురేస్తూ ఉంటాయి ఇది మీకు దృష్టాంతం మా ఫిజిక్స్ లో దృష్టాంతం అవుతుంది దీనికి దాన్ని బ్రౌనియన్ మోషన్ అంటారు బ్రౌనియన్ మోషన్ బ్రౌన్ అనే సైంటిస్ట్ దాని గురించి డిస్కస్ చేశాడు బ్రౌనియన్ మోషన్ సో మీరు ఏదైనా వాటర్ మీద నీటి ఒక పల్లెల్లో నీళ్ళు పోసి ఆ నీళ్ల మీద ఈ పుప్పొడి పోలెన్ అంటారు అంటే చాలా లైట్గా ఉంటుంది ఆ పోలెన్ కొంచెం చిలకరించి మీరు మైక్రోస్కోప్లో చూస్తే ఈ వాటర్ మాలిక్యూల్స్ ఈ పోలెన్ అలాగా చల్ల చదదుగా కదిలిపోతూ ఉంటాయి వీటి సెల్ ఫోన్ అలా పెట్టుకోగానే లోపల బ్రౌనియన్ మోషన్ అంతా అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయిపోతూ ఉంటుంది బ్రౌనియన్ మోషన్ బ్రౌనియన్ మోషన్ అంటే అది చాలా మహావేగంగా ఉంటుంది నేను మీకు మీకు అర్థమైపోయి ఉంటుంది ఆయన డెమోన్స్ట్రేట్ చేస్తే చూడండి దట్ ఈస్ బ్రోనియన్ మోషన్ ఈ బ్రోనియన్ మోషన్కి రూప్ నేను స్క్ ఎలా సిటీ అని ఒకటి ఉంటుంది ఆర్ఎంఎస్ ఇవన్నీ మీరు మనస్సులో చల్లా ఉంటుంది పైకి మాత్రం సెల్ ఫోన్ పెట్టుకుంటుంది ఈ సెల్ ఫోన్కి ఒక పేరు ఉంది కర్ణ పి అని పేరు ఎప్పుడైనా ఉన్నారో లేదా కాబట్టి మనస్సు అంత చంచలంగా ఉన్నప్పుడు మీకు ఆ చేతన అనుభవానికి రాదు అలా అయిపోతుంది మీకు నిద్ర లేచిన కొద్దిసేపటికే అలా అయిపోతుంది కానీ నిద్రలేచే ఆ ప్రథమ క్షణములు నిద్ర అంచేతనే నిద్రలేస్తున్నప్పుడు ఆ క్షణాలు చాలా విలువైన క్షణాలు వాటిని సంసారంతో నిలిపేయడానికి కంగారు పుడిపోకూడదు నిద్ర లేచిన వెంటనే ఒక నిమిషం ఇంకొంచెం స్ట్రెచ్ చేసి టూ మినిట్స్ ఇంకా స్ట్రెచ్ చేసి త్రీ మినిట్స్ ఆ తెలివి రూపంగా ఉండిపోవాలి నిద్రలేసుకొని తెలివి వస్తుంది ఆ తెలివి నుండి మనస్సు మనస్సు యొక్క చలనం ఆరంభమవుతుంది మనస్సు యొక్క చలనానికే వ్యాగ్రదవస్థ అని పేరు అంటే మొత్తం మన కూడా నడిచిపోతూ ఉంటుంది కానీ ఆ మనస్సు చలనం ఆరంభమయ్యే క్షణానికి తెలివి వచ్చిన క్షణానికి మధ్యలో దాన్ని సంధి అంటారు సుప్త అని పేరు సుప్తికి నిద్రకి తెలివికి మధ్యలో ఉండే సంధి ఆత్మనో గతి ఆత్మ దృక్ ఆత్మస్వరూపమో తెలిసిన సాధకుడు ఆ సంధి అందు ఆ చేతన ఆ తెలివి దానిని గమనిస్తాడు అలా తెలివిగా ఉండిపోవడం కొద్దిసేపటికి అలా ఉన్నాడు ప్రార్థన కూడా మీరేం చేయొద్దు ప్రార్థనకి వెళ్ళి మనస్సు యొక్క చలనం వచ్చేస్తుంది అలా నిశ్చలంగా తెలివిగా ఉంటాడు అది చేతన ఆ విధంగా మీరు చేతనని ముందు అనుభవానికి చెప్పిందంటే నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే ఈ చేతన అది ఏదనిపిస్తున్నారు అది ఈశ్వరుడు ఆ చేతన ఈశ్వరుని యొక్క విభూతి మనకు వచ్చిన సమస్య ఏంటంటే ఈశ్వరుని యొక్క పరిభాష అని ఒకటి పరిభాష అంటే ద విషన్ దట్ యు హ్యావ్ అబౌట్ ఈశ్వర ఈశ్వరుడు గురించి ఒక విషం అది మనిషి ఒక ధోరణ ఉంటుంది అది వాడిని ఏం చేస్తుందంటే ఆ ఈశ్వరునికి సుట్టు ఎదురకుండా నిలబెట్టినా వీడు గుర్తుపట్టలే ఇది ఎలా వింటుందంటే ఇది ఒక మిత్రుడు నా మిత్రుడిని నేను కలవడానికి వెళ్ళాను నా మిత్రుడు బాగా పొడుగాటి గడ్డము మేసాలు బాగా పెరిగిన జుట్టు ఒత్తైన జుట్టు కలిగి ఉంటాడు అని నా అభిప్రాయం దాన్ని ఏమంటారంటే పరిభాష అంటారు కాబట్టి ఇప్పుడు నా మిత్రుని యొక్క పరిభాష ఏమిటి పెద్ద గడ్డము ఉత్తైన జుట్టు ముఖం అంతా కూడా భూచేళ్లాగా ఉంటాడు నా మిత్రుడు ఇప్పుడు నేను ఆ మిత్రుడి కోసం వెతుకుతున్నా ప్లాట్ఫార్మ్ నాకు కనపడ్డవాడు నా పక్కనే ఉన్నాడు కనపడు ఎందుకు కనపడ్డు అతను శుభ్రమంతా షేల్ చేసుకుని ఉన్నాడు కాబట్టి కనపడు వై బికాస్ ఐఎం సెటింగ్ ఫర్ ది రాంగ్ పర్సన్ వీడు వెతుకులాటలోనే ఒక పరి ఒక పరిభాష పెట్టుకుని వెతుకుతాడు అంటే అతనే మనిషికి ఈశ్వరుడు కనపడదు వీటికి ఇంకెంతసేపు ఈశ్వరుని యొక్క అనుభవం రానే రాదు దేవాలయాలన్నింటినీ చుక్కబెట్టినా కూడా ఈశ్వర అనుభవం కలుగుతుంది ఎందుకంటే వీడు ఈశ్వరుని యొక్క పరిభాష ఒకటి కాబట్టి ఈశ్వరుడు ఒక పెద్ద ఆయన ముందు అలా అక్కడ ఆ పెద్ద నాలుగు చేతులు ఉంటాయి ఆయన గదాను చక్రము ఇలాంటివి ఏవో పట్టుకుని ఉంటాడు అని ఒక పరిభాష పెట్టుకుంటాడు సపోజ్ అలాంటి వాడు ఎవడైనా మీరు కనపడ్డాడు అని కొన్ని ఎదుర్కొన్నాను మీరేమనుకుంటారు నాకు అదిగో ఈశ్వరుడు కనపడ్డాడు అని అనుకుంటారా అనుకోరు మీరేమనుకుంటారంటే నాటకాల కంపెనీ నుంచి ఎవరో వచ్చి నా ముందు నిలబడ్డాడు అని ఆ ఈశ్వరుడు ఎప్పుడు కనపడేను ఏం సమాచారం అంటే దీనికి ఒక ఒక ఎస్కేప్ ఉంది ఏమిటంటే మరణించాక వైకుంఠానికి వెళ్ళాక అక్కడ కనబడతాడు సరే ఇంక ఇంక మీరు దాని గురించి ఇంకా విచారించాల్సింది కదా వైకుంఠకేన దృష్టరు వాడలేవోడు వైకుంఠ అడిగిద్దాన్ని ఇప్పుడు వాడే కాదు కాబట్టి ఈ జీవితం మొత్తంలో ఈశ్వరుని యొక్క అనుభవము ఈశ్వర దర్శన్ ఈశ్వర దర్శనము ఈశ్వర అనుభూతి అది సంభవమే కాదు ఎందుకని మీ పరిభాష రాంగ్గా ఉండడం చేత అలా ఉండకూడదు ఈశ్వరుని పరిభాషని మీరేం పెట్టుకోద్దు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని ఏం పెట్టుకోద్దు ఈశ్వరుడు ఒక డూ కాదు ఈశ్వరుడు ఒక పెద్ద ఆయన కాదు ఈశ్వరుడు అంటే ఒక తత్వం ఇప్పుడు ఒక అతను ఎలక్ట్రిసిటీని నేను తెలుసుకోవాలి అనే అనుకుని ప్రయత్నించాడు అతను అనుకుంటున్నాడు ఎలక్ట్రిసిటీ అంటే మిస్టర్ ఎలక్ట్రిసిటీ అని అనుకుంటున్నాడు మిస్టర్ ఎలక్ట్రిసిటీ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన మగవాడు పైగా మిస్టర్ కదా మిస్కు కాదు మిస్సెస్ కాదు మిస్టర్ మిస్టర్ ఎలక్ట్రిసిటీని నేను కలుసుకోవాలి చూడాలి ఎక్కడ కనపడతాడండి ఈ హాల్లో ఎక్కడైనా కనపడతాడా ఈ మిస్టర్ ఎలక్ట్రిసిటీ కనపడ్డా కానీ వాడే ఆ మిస్టర్ డ్రాప్ చేయి నో మిస్టర్ డ్రాప్ దట్ మిస్టర్ ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ ఏ డూ ఎలక్ట్రిసిటీ డూ కాదు ఎలక్ట్రిసిటీ అన్నది ఒక తత్వం ఒక ప్రిన్సిపుల్ అది ఒక ఎనర్జీ ఓహో అలాగా ఎనర్జీని అవును అది ఒక నిష్టర ఏమీ కాదు మరి నాకు ఎలాగ అనుభవానికి వస్తుంది ఈ ఫ్యాన్ తిరుగుతోందా అది తిరుగుతోంది ఆ ఫ్యాన్ తిప్పడానికి మూలంలో ఉన్నటువంటి శక్తి అదియే ఇష్యూ అదియే ఎలక్ట్రిసిటీ ఈ దీపం వెలగడానికి మూలంలో ఉన్న శక్తి అదియే ఎలక్ట్రిసిటీ మీకు ఎలక్ట్రిసిటీ అలాగే అనుభవానికి వస్తుంది మీరు వేలు పెడితే కూడా అనుభవానికి వస్తుంది ఇంకా బాగా క్లోచిస్తే అనుభవానికి వస్తుంది ఆ సాకెట్లో మేలు పెడితే మీకు జల దరిస్తున్న వీళ్ళంత అదే ఎలక్ట్రిసిటీ మీకు ఎప్పటికైనా ఎలక్ట్రిసిటీ అలాగే అనుభవానికి వస్తుంది కానీ మీ ముందు వచ్చి అలా నిలబడుతుంది ఎలక్ట్రిసిటీ వచ్చి కాబట్టి ఈశ్వర పరిభాషను సక్రమంగా పెట్టుకోవాలి ఈశ్వరుని యొక్క పరిభాష విషయంలో రాంగ్ నోషన్ పెట్టుకోకుండా ఉంటే మీకు ఈశ్వరానుభూతి ఇట్ ఈజ్ పాజిబుల్ ప్లాజిబుల్ నో అన్ సియర్ ఇక్కడ మీరు ఈశ్వరున్న అనుభవానికి తెచ్చుకోవచ్చు అటువంటి అనుభవమే ఆ నిద్రావస్థ నుంచి చేతనావస్థ అదే చేతనావస్థ వస్తున్నప్పుడు ఆ ప్రథమ క్షణాలు మనస్సు యొక్క సంకల్ప వికల్పాలు ఇంకా వేగంగా ప్రారంభం కాకుండా ఉన్నటువంటి ఆ ప్రథమ క్షణాలు ఏవైతే ఉంటాయో దాన్ని మీరు కొంచెం ప్రొలాంగ్ చేసుకోవాలి అభ్యాసం చేస్తే సరిపడుతుంది దాన్ని ప్రొలాంగ్ చేసి ఆ టైంలో ప్రార్థనాది కూడా వాయిదా వేయాలి ఆ ప్రథమ క్షణాలు ఎంతోసేపు ఉండదు నిమిషం ఉంటుంది మహా ఉంటే అప్పుడు ఇంకా మనస్సు ప్రారంభం అయిపోతుంది పూర్తిగా వెలుగు వచ్చేస్తుంది పూర్తిగా యాక్టివ్ అయిపోతుంది మెలుకు ఎలాగో వస్తుంది మనస్సు యాక్టివ్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు ఆ సంధి ఆ ప్యూర్ చేతన ఇంకా అనుభవానికి రాదు మనస్సే అనుభవానికి వస్తుంది అప్పుడు మీరు ఏదైనా ఒక ప్రార్థన మొదలు పెట్టవచ్చు ప్రాతస్మరాణి అనే ఒక ప్రార్థన మొదలుపెట్టి ఆ మనస్సు యొక్క చలనానికి ఒక దిశ ఈశ్వర భావన అనే దిశ దానికి ఇవ్వచ్చు కానీ ఉపాసన కాబట్టి సాక్షాత్ అనుభవం ఇది ఉపాసన కాదు మనస్సుతో చేసేది ఉపాసన చేతన సాక్షాత్ అనుభవం కాబట్టి ఆ చేతనయే ఈశ్వరుడు దీనివల్ల ఏమైపోతుందో తెలుసునండి మీకు విభూతుల్ని మీరు సక్రమంగా అర్థం చేసుకుంటే ఈ ఈశ్వరుడు కోసం వెదుకులాట ఆగిపోతుంది ఇదం తీర్థం ఇదం తీర్థం ఇది ధ్రామ్యంతి తామసా జనా అన్నారు సుఖ సంహితలో సుఖ సంహిత గ్రంథంలో దీని పెద్ద విచారం ఉంది ఇదిగో ఇదో తీరం ఇది కాశీ ఇది రామేశ్వరం ఇది కైలాసం ఇది ఇది మరోటి ఇది మరోట మరో అని అలా పరుగులు తీసుకో ఉంటారు వీళ్ళు తామసా జనాహ తమో గుణ ప్రధానులైన జనులు ఎందుకంటే తాను ఒక దేహమని వీడు అనుకుంటాడు కాబట్టి దేవుడు ఇంకో దేహం అయించుకుంటాడు వీడు తను దేహం అనుకుంటే దేవుడు దేహమైతే వాడిని తామసం లేకపోతే మరి ఇంకేమంటారండి కిరీటం పెడతారా మీద దానికి ఆ రకమైన విషాన్ని తామసాహమే